నాలుగు వందల నలభై నాలుగు ఒకర్తన తనిసి తగులేలో మినుకుల దినముల మెచ్చేమయ్యా మనసు రోసితి మరులుబాసి తను వేలో పై తరవాయా వెనకా తెలిసిది మునుపూజూచితి నన్ను నేనే ఇక నవ్వేమయ్యా మాయల వెడలితి మమతల బడలితి పాయం వేలో పదరీని దాయల గెలిచితి ధర్మము పిలిచితి పోయిన జన్మము పొగడేమయ్యా శరణోజొచ్చితి జయముల హెచ్చితి దురితములెందో తొలగీని గరి మళ్ శ్రీ వేంకటతి గోలిచి మైయా